జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పట ఆనశ్వన్నోదసాదరం శ్రీమహాగణాధిపతాశివసరభా శంకరాచార్యమ్యమాదాచార్యపర్యరు పరంపరా ద్రం కృణయామదేవాద్రం పశ్యేమాక్షజ్రాథిరైరంగైస్తునూ యశేమ దేవదాయుస్తింద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వవేదా స్వస్తి నష్టోనిష్టమి స్వస్తి బృహస్పతి ఓ శాశాను కామభోగా నివర్వమను జాత్య ఉపాయంతోటి నిగ్రహించవలను అని చెప్పారు ఇంతకుముందు ఏమిటా ఉపాయము అంటే వైరాగ్యము ఆ విషయాన్ని ఈ శ్లోకంలో మొదటి సగభాగంలో చెప్పారు కామభోగాత్ నివర్తయట్ సో సర్వము దుఃఖము అనే సత్యాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది దీంట్లో నేను పాయింట్ చెప్తా మీరు గమనించండి సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అనేది ఒకటి ఉంటుంది సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ సెల్ఫ్ అంటే ఈగో ఒక పరిచ్ఛన్నమైన దేహాభిమానంతో నేను ఫలానా అనే ఒక జీవభావమే వీడు జీవా చాలా పెద్ద మాట వీడు జీవా దాకా కూడా పోడు కేవలము ఆం సోన్సో క్యాస్ట్ అండ్ క్రీడ్ తోటి నేమ్ అండ్ ఫామ్ తోటి ఐడెంటిఫై అయి ఉంటాడు అటువంటి ఈగో సెల్ఫ్ స్మాల్ సెల్ఫ్ అని అంటాము అండ్ యాక్టివిటీ దాని చుట్టూ కేంద్రీతమై ఉంటుంది సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అహంకారం చుట్టూ కేంద్రితమై ఉన్నటువంటి ప్రవృత్తి సో కర్మమయ జీవనము దుఃఖం అనేది దాంట్లో ఇంటీగ్రల్ పార్ట్ అదొక మహా పరమ సత్యం అంచేతే మీరు చూడండి ఈ లోకంలో ఎవళ్ళు దుఃఖపడతారు ధనం ఉన్నవాడు దుఃఖపడతాడు ధనం లేనివాడు దుఃఖపడతాడు ఎందుకని సెల్ఫ్ సెంట్రడ్ యాక్టివిటీ లైక్ దాట్ మీకు ధనం ఉన్నవాడు సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీగా ఉంటాడు అలాగే ధనం లేనివాడు అధికారం ఉన్నవాడు దుఃఖపడతాడు లేనివాడు దుఃఖపడతాడు ఓ మహాత్ముడు అన్నాడు చాలా ఇంట్రెస్టింగ్గా అన్నాడు నేను వినే ఆశ్చర్యపోయాను చాలా బాగా అన్నాడే అంటే మానవ స్వభావాన్ని గుర్తించడము కుమార్తె వివాహం కాలేదని తండ్రి దుఃఖపడతాడు కుమార్తె వివాహం అయిన తర్వాత కూడా దుఃఖపడతాడు తర్వాత నేను ఈ పూజలోవి నాకు నమ్మకం లేదు అని తిరస్కరించిన వాడు దుఃఖపడతాడు వాటిని అన్ని నమ్మి చేస్తున్నవాడు దుఃఖపడతాడు గృహస్థు దుఃఖపడతాడు సన్యాసి దుఃఖపడతాడు సన్యాసి కూడా దుఃఖిస్తాడు ఎందుకు దుఃఖిస్తాడంటే సెల్ఫ్ చూస్తున్నాం కదంతా సన్యాసుల్ని స్వరూపానంద గారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారంటే దుఃఖంతో ఇచ్చారంటారా దుఃఖం లేకుండా ఇచ్చారంటారా కాబట్టి ప్రతివాడు దుఃఖపడతాడు ఎవ్రీబడీ ఈజ్ అన్ ఎందుకని వాట్ కుడ్ బి ది రీజన్ ఫర్ ఇట్ అందరూ దుఃఖం నివృత్తికే ప్రయత్నం చేస్తారు చూసారా కొన్ని వాళ్ళు సరిగ్గా ఇప్పుడు చదువు సరిగ్గా లేదు అప్పుడు పరీక్ష ఫెయిల్ అయ్యాడు అనుకోండి అప్పుడు సరిగ్గా చదవలేదు ఫెయిల్ అయ్యాడు అనుకోవచ్చు ఇక్కడ అలా కూడా కాదు ప్రతి దుఃఖ నివృత్తికి ప్రయత్నం చేస్తాడు ప్రతి దుఃఖాన్ని అనుభవిస్తాడు ఆల్ ఆపోజిట్స్ దుఃఖాన్ని అనుభవిస్తారు కారణం ఏమంటే ఇక్కడ దుఃఖం ఆ ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ను బట్టి ఆధారపడి లేదు సారో ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ ఇది నేను ఎందు గురించే దుఃఖము ఫలానా వాళ్ళ వల్ల కలిగింది లేకపోతే ఫలానా కారణాల వల్ల కలిగింది అనే లాజిక్ తప్పని ఎందుకంటే ద సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ ఇట్ సెల్ఫ్ దట్ క్వాలిటీ ఆఫ్ సారో ఇంటీగ్రల్ టు ఇట్ ఆ సత్యాన్ని మనం మర్చిపోకూడదు అది గుర్తించాలి దుఃఖం సర్వం మీరు భగవాన్ రమణ దుఃఖంగా ఉందంటే ఎప్పుడుందో దుఃఖం నేను రాత్రి నిద్రపోయారా నిద్రపోయాను నిద్రలో దుఃఖం ఉందా లేదు పొద్దున్న నిద్ర లేచిన వెంటనే ఉందా ఎప్పుడు వచ్చింది దుఃఖము ఎప్పుడు తేడా చూసుకోను అన్వయం వ్యతిరేకం చూసుకో ఏది ఉన్నప్పుడు దుఃఖం ఉంది ఏది లేనప్పుడు దుఃఖం లేదు ఈగో లేదు దుఃఖం లేదు ఈగో ఉంది దుఃఖం ఉంది మనకి స్పష్టమైపోతుందా లేదా కాబట్టి సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ ఇస్ ది కాజ్ ఆఫ్ ఆల్ సారో అంచేతనే దుఃఖం సర్వం అనే సత్యాన్ని గుర్తించాలి అనుస్మృత్య గుర్తించడం అంటే ఏమిటి ఈ దుఃఖం జీవితంలో అంతర్భాగంగా ఉంటుంది ఎక్నాలజీ ముందు ఎక్నాలజీ చేయాలి తర్వాత యాక్సెప్ట్ దెన్ దాని నుంచి గుణపాఠం నేను నేర్చుకుంటాను వీడు అది ఎక్నాలజీ చేయడు యాక్సెప్ట్ చేయబితే గుణపాఠం నేర్చుకునేది కూడా ఉండదు ఎక్నాలజీ ఇట్ accept it learn a lesson from it adi manaki cheppe paatham okko undu dukham nunchi paatham nerchukogaludu dukham nunchi nerchukune deeyu undadu aa paathanni nerchukotam chakkaga buddhimanthulaga ahankaranni pakkana betti aa paathanni nerchukotam ee dukham valla naaki paathamu vasthundi self centered activity itself is the cause of dukham anja thanu kama bhoga nivartavele సెల్ఫ్ సెంట్రడ్ యాక్టివిటీ అంటే కామభోగమే దాని నుంచి పూర్తి నివృత్తిని చేయవలేను ఆ విధంగా చేసినట్లయితే వాడు తప్పనిసరిగా తన ఆత్మ ఈ సుఖదుఖముల ద్వంద్వానికి అతీతంగా ఆత్మ రాముడుగా ఉండగలుగుతాడు ఇది ఒక మేజర్ ప్రతిపాదన చాలా ప్రధానమైన ప్రతిపాదన చాలా కష్టం కష్టం అంటే మనస్సు చాలా ట్రిక్స్ ప్లే చేస్తుంది ఫిజికల్గా కష్టమేం లేదు ఫిజికల్గా కష్టమే ఉంటుంది కష్టం ఎక్కడ ఉంటుందంటే ఈ శాస్త్రం చెప్పిన దాన్ని దాన్ని మీ మనస్సే మీకు అంగీకరించకుండా అడ్డుపడుతుంది సపోజ్ మీరు అనొచ్చు ఆయన ఆయన అలాగే చెప్తాడు ఈ యజ్ఞాలు యాగాలు చేసి వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నట్టు అన్నారనుకోండి కథం పోవర్ యజ్ఞాలు యాగాలు సెల్ఫ్ సెంట్రేడ్ యాక్టివిటీ అయితే సారు ఉండి తీరుతుంది అసలు యజ్ఞశబ్దానికి గీతలో అర్థం చూసినట్లయితే దాంట్లో అసలు సెల్ఫ్ సంట్రేటర్ ఉండనేకూడదు అక్కడ కాబట్టి ఇప్పుడు ఆ పెద్ద పెద్ద సంస్థల నిర్మాణం చేసిన వాళ్ళు ఆ సంస్థ ఉంటుంది ఆ సంస్థ ఎలా కనపడుతుందంటే అది ప్రజల సేవలా కనపడుతుంది ఏమండే ఇప్పుడు నేను మాట అంటా చేయడానికి సేవని ఇన్స్టిట్యూషనలైజ్ చేయటానికి తేడా ఉందా లేదా ఏమిటి తేడా చెప్పండి ఉందన్నారు ఏమిటి చెప్పండి తేడా ఏమిటి తేడా సేవ సెల్ఫ్ సెంట్రెడ్ యాక్టివిటీ కాదు కానీ మీరు సేవని ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తే దట్ ఈజ్ సెల్ఫ్ సెంట్రెడ్ ఎందుకని ఇట్ ఈస్ ఎన్ ఇట్ ఈస్ ఎన్ ఎక్స్పాండెడ్ ఈగో ఇప్పుడు సేవ చేసిన అల్లా మీకు ఆ సెల్ఫ్ సెంట్రేట్నెస్ కనపడుతుంది అలాగా ఆ ఫోటో తీస్తా నేను ఫస్ట్ టైం ఫోటో నేను ఎప్పుడు దిగానో చెప్పంటారా ఫస్ట్ టైం ఎక్కడో రోటరీ క్లబ్ వాళ్ళు ఆ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ వచ్చిన వాడికి ఒక ప్రేజ్ ఇచ్చారు వాళ్ళు కనుక్కున్నారు మీ స్కూల్ ఫస్ట్ ఏమిటి ఎవడన్నా అని అడిగారు నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను అప్పట్లో అప్పుడు నన్ను పిలిచారు వాళ్ళు నేను ఫస్ట్ టైము ఈ రోటరీ క్లబ్ లాంటివి మనకేం తెలుసు వెళ్ళాను అప్పుడు నాకేదో చిన్న బహుమానం ఇచ్చి ఫోటో తీసుకున్నాను ఫోటో ఆ బహుమానం ఇచ్చే టైంలో ఫోటో తీశారు ఫోటో లేకుండా బహుమానం ఇవ్వరు ఫోటో లేకుండా బహుమానం ఇవ్వరు తర్వాత ఫోటో కూడా చెక్కు ఒప్పిసినంత చెక్కు మీకు ఫోటోలో కనపడదు అంచేత ఏం చేస్తారు ఒకే చెక్కు ఒకటి తయారు చేస్తారు ఎప్పుడైనా గమనించారో మీరు ఇప్పుడు నేను కూర్చున్నాను చూడండి ఇంత ఉంటుంది ఆ చెక్కు అది ఇస్తాడు వీడికి తీసుకొచ్చి క్రికెటే అక్కర్లా క్రికెటే అక్కర్లా ఈ సేవా కార్యాలన్నింటిలోనూ చెక్కులు అలాగే తయారు చేస్తారు క్రికెట్ అలాగూ క్రికెట్ సేవ కాదు సేవ చేసే చోట అటువంటి చెక్కులు తయారు చేస్తారు ఇంత చెక్కు ఉంటుంది ఆ చెక్కు తీసుకెళ్ళిస్తాడు అది మీరు బ్యాంకు పట్టుకెళ్తే డబ్బులే ఎవరు అది ఫోటో టీవీ కోసం and that is it that it is a self centered activity a seva na peru dani meedhu mudra padalu undali my name should come along with it anjethana a institution is a shadow of the ego it is the ego's shadow la untundi anjethana people make institutions and become their prisoners అది ఈగో యొక్క షేడో కింద ఉంటుంది ఆ ఇన్స్టిట్యూషన్ అంచేతనే ఇన్స్టిట్యూషన్లో మీకు అన్ని రకాల ఈతి ఉంటాయి అన్ని రకాల ఈతి ఉంటాయి దాంట్లో అన్ని పాలిటిక్స్ ఉంటాయి అన్ని రకాల రాగద్వేషాలు ఉంటాయి ఆ ఇన్స్టిట్యూషన్ హెడ్కి తలపట్టు కూర్చుంటాడు విశ్రాంతి అనేది ఉండదు ఇన్స్టిట్యూషన్స్ పెరిగిపోతే ఆయనకి వీళ్ళ ఈ బొ ఈ శిష్యవర్గం ఉంటారు చూడండి వీళ్ళ మధ్యన వచ్చే దెబ్బలాటల్ని పరిష్కరించడంతో సరిపడుతుంది ఆయనకున్న టైం వాళ్ళకి ఆయన్ని బోధించేది వాళ్ళు నేర్చుకునేది ఏమి ఉండదు వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారో ఆయన వాటిని సరిదిద్దుతూ ఉంటారు ఎప్పుడు కంప్లైంట్లు వింటూ ఉండడం ఇంకే పని ఇంకా వేరే పనే ఉండదు ఎందుకని ఆ రకంగా సెల్ఫ్ సెంట్రెడ్ యాక్టివిటీలో ఆ సారో ఉండదు కాబట్టి దుఃఖం సర్వం ఎవ్రీ యాస్పెక్ట్ ఆఫ్ లైఫ్ వేరెవర్ మీకు ఈగో సెంటర్డ్ యాక్టివిటీ ఉందో అక్కడ దుఃఖము గలదు సో లెర్న్ ఎ లెసన్ ఫ్రమ్ ఇట్ ఎగ్నాలజ్ ఇట్ అండ్ లెర్న్ ఎ లెసన్ ఫ్రమ్ ఇట్ అండ్ దెన్ మో అవే ఫ్రమ్ ఇట్ కామభోగాత్ నివర్తయ్యే జతనే మనం చూసిన ఇంతకుముందు జడవల్ లోకమాచర్యదు లోకంలో ఎలా ఉండాలంటే జడు వలే ఉండాలి అవధూత అంటారు అవధూత అంటే అర్థం ఏంటి తిరస్కృతమైన వేషము గలవాడు అంటే ఆ మనిషిని చూస్తే అతని హెయిర్ స్టైలు అతని డ్రెస్సు నడక మాట మాటే ఉండదు అలా ఉంటాడు చూస్తే ఎవడోరా మూర్ఖుడు అని అనిపిస్తుంది జనానికి అని అనిపించి తిరస్కరిస్తారు అవధూత అంటే తిరస్కృత అని అర్థం అంటే ఎవడో లేడో మూషోడు ఎవడో బిచ్చగాడు అని అటుపోతారు ఆయన జోలికి వెళ్ళారు అటువంటి వాడిని అవధూత అంతా అదే అవధూత అంత సుఖమహర్షి భగవతంలో వర్ణించారు ఆయన అవధూత కదా సుఖమహర్షి వస్తూ ఉంటే ఈ వీధి కుక్కలు ఆయన వెంట తర్వాత ఈ అల్లరి చిల్లరి పిల్లలు ఉంటారు చూడండి వాళ్ళు ఈయన్ని వేళాకోళం చేస్తూ ఆయన్ని కేరింతాలు కొడుతో వాళ్ళు వస్తూ ఆయన అంత అయోగ్యుడిగా కనపడతాడు అయితే ఏమవుతుంది దూరం నుంచి ఈ మహర్షులు కొంతమంది చూస్తారు చూసి వెంటనే లేచి నిలబెడతారు మహర్షులు లేచి నిలబడడం చూసి పరీక్షన్ మహారాజు లేచి నిలబడతారు వీళ్ళందరూ ఆయనకి ఎదురు దండం పెడితే వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి దండం పెట్టడం చూసి ఆ కుక్కలు ఈ అల్లరి పిల్లలు వాళ్ళు వెళ్ళిపోతారు వారికి దట్ ఈజ్ హౌ హీ వాస్ డిస్క్రైడ్ సో కాబట్టి అలా ఉండాలి కానీ లోకంలో లోకంలో తన ప్రతిష్టను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అయిపోయింది దాంతో దుఃఖం వచ్చేస్తుంది సో కమభోగాన్ని నివర్తయేత్ అద్ సర్వం దుఃఖ తర్వాత ఇంకొక విషయం ఉన్నది చూడండి అంటే నేను ది సైకాలజీ ఆఫ్ సఫరింగ్ మీద మాట్లాడుతున్నాను ఉపయోగకరమైన పాయింట్స్ అని నా అభిప్రాయం నేను అందు గురించి వివరిస్తున్నాను లేకపోతే ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్ ఇప్పుడు దుఃఖము అది ఇట్ ఈస్ ది రెస్పాన్స్ ఆఫ్ ది మైండ్ యాజ్ సచ్ దుఃఖము ఉండదు ఇప్పుడు మనసు యొక్క రెస్పాన్స్కి దుఃఖము అనిపారు మీకు ఒక మాట చెప్పమంటారా ఒక ఆయన మంచి విద్వాంసుడు ఆయనకి పద్మశ్రీ అనౌన్స్ చేశారు అనౌన్స్ చేస్తే హీ వాజ్ సో హ్యాపీ ఎందుకంటే ఆయనకి పద్మభూషణ ఇవ్వలేదు ఏమంటే ఇదే ఇదే ఈయనతోటి సమానమైన స్థాయి గలవాడి ఉన్నాడు ఆయనకు పద్మభూషణ ఇచ్చారు అండ్ అలా అవుతుంది లోకంలో అలాగే ఉంటుంది ఇప్పుడు భాగవత తిరుపతి దేవస్థానం కొండ మీద భాగవత సదస్సు జరిగింది శ్రీమద్ భాగవత సదస్సు జరిగింది నన్ను పిలవలేదు వాళ్ళు కన్ యూ బిలీవ్ ఇట్ నేను ఐ కెన్ గో టు ది ప్రెస్ టీవీ నైన్ వాడికి ఫోన్ చేయొచ్చు వాడు వస్తాడు ఏవో రాసుకుపోతాడు టీవీలో కూడా ప్రసారం చేయొచ్చు నేను ఇప్పుడు మీతో సడన్గా గుర్తుకొచ్చి చెప్పాను మీకు నేను నవ్వు నవ్వు ఊరుకున్నాను ఎందుకంటే భాగవత సదస్సు మూడు రోజుల సదస్సు చేసినప్పుడు నన్ను పిలవాలనే ఆలోచన కూడా వాళ్ళకు కలగలేదు నేను భాగవతం రాస్తూ ఉన్నాను అప్పటికి ఇంకా ఆయన మిడిల్ ఆఫ్ దైరోన్ ప్రాజెక్ట్ వాళ్ళ ప్రాజెక్ట్ అది నేను చేస్తానో లేదు వాళ్ళు నన్ను చేయమంటే నేను చేస్తాను చేస్తాన్న పాపానికి అదైతే పుణ్యానికి అది నా ప్రాజెక్ట్ అయింది తప్ప లేకపోతే అది నా ప్రాజెక్ట్ కాదు వాళ్ళు నన్ను పిలవలేదు అయ్యా మీరు భాగవతం రాస్తున్నారు కదా వచ్చి ఈ సెషన్లో మీరు దీన్ని ఛైర్ చేయండినో లేదా దీన్ని కీనోట్ అడ్రస్ ఇవ్వండినో లేకపోతే కనీసం అయ్యా మీరు పేపర్ ప్రజెంట్ ఏమీ లేదు ఏ ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళు తిరుపతి దేవస్థానంతో బాగా ఇచ్చిపుచ్చుకునే అనుబంధాలు ఉంటారు చూడండి వాళ్ళందరూ వెళ్ళి అక్కడ సదస్సు చేసి డబ్బులు పుచ్చుకొచ్చారు ఏమిటి అనుకుంటున్నారు కాబట్టి ఐ కెన్ బి అన్హ్యాపీ అబౌట్ ఇట్ అంటే హ్యాపీనెస్ అండ్ హ్యాపీనెస్ అన్నది బయట ఉన్న పరిస్థితి మీద ఉండదు ఇట్ ఈజ్ ద మెంటల్ రెస్పాన్స్ ఏ మెంటల్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఇట్స్ ఎ కండిషన్డ్ రెస్పాన్స్ మీ మనస్సులో ఉండే వాసనలు సంస్కారాలని బట్టి మీ రెస్పాన్స్ ఉంటుంది ఇప్పుడు భాగవత సదస్సు జరిగి నన్ను పిలవలేదంటే నేను దుఃఖపడతా మీరెవరూ దుఃఖపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ రకమైన కండిషనింగ్ మీకు లేదు నాకుంది కాబట్టి నేను దుఃఖపడతాను అరకంగా రకంగా పద్మశ్రీలు అనౌన్స్ చేసినప్పుడు పద్మభూషణ్లు అనౌన్స్ చేసినప్పుడు సమ్ పీపుల్ బికమ్ వెరీ అన్హ్యాపీ వెరీ ఎక్సైటెడ్ అండ్ అన్హ్యాపీ వాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి మందు పరిస్థితి వస్తుంది పెద్ద వయసులో ఎందుకంటే వాళ్ళు దే కెనాట్ విత్ హోల్డ్ దట్ ఆ సఫరింగ్ దాన్ని తట్టుకోలేదు చాలా ద్వేష ద్వేషంలోకి వెళ్ళిపోతారు తర్వాత పద్మశ్రీని నేను రిజెక్ట్ చేస్తున్నానని స్టేట్మెంట్ ఇస్తాడు ఈ సో మచ్ సఫరింగ్ ఇన్ సైడ్ అదంతా కూడా కండిషన్ రెస్పాన్స్ నేను మీకు దృష్టాంతం అర్థం అవడం కోసం చెప్పాను అంటే మీ మనస్సులో ఉండే వాసనని కనుక మీరు సెట్రైట్ చేసుకోగలిగితే అది దుఃఖమే కాదు మీ మనస్సులో ఉండే వాసనని బట్టే అది దుఃఖమైనది ఎవ్రీథింగ్ లైక్ దాట్ ఇప్పుడు మీరు చెప్పండి మ్యారేజ్ సుఖమా డైవర్స్ సుఖమా యూ యూ టెన్ మి ఈ ప్రశ్న ఇక్కడికంటే అమెరికాలో బాగా రింగ్ అవుతుంది అది ఎందుకంటే ఆ క్లాసులో వంద మంది కూర్చుని ఉంటారు చూడండి వాళ్ళలో మూడు నాలుగు కేసులు కోర్టులో ఉంటాయి ఓ ఐదారు కేసులు నాన్నతో ఉంటాయి కోర్టుకు వెళ్ళే లెవెల్లో ఉంటాయి ఆ తర్వాత కొత్తగా పెళ్లి చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరిలో కూడా ఉంటారు అంటే ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినా ఇంకా పెళ్లిళ్ళు అవుతూనే ఉంటాయి సెకండ్ మ్యారేజీ థర్డ్ మ్యారేజ్ అన్ని రకాల వాళ్ళు ఉంటారు కాబట్టి అటువంటి గ్రూప్ను పట్టుకుని మ్యారేజ్ సుఖమా డైవర్స్ సుఖమా అని అడిగితే వాళ్ళు కనుక సిన్సియర్గా సర్వే చేస్తే ఓ పది మంది డైవర్స్ సుఖమని చెప్తారు ఇంకో పది మంది మ్యారేజ్ సుఖం చెప్తారు ఎందుకంటే వాళ్ళ కండిషన్ రెస్పాన్స్ అలా ఉంటుంది ఆ ఇన్సైడ్ కండిషన్ బట్టి వచ్చే రెస్పాన్స్ కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే అది ఒక ప్రీ కన్సెప్షన్ ఉంటుంది మీ మనస్సులో ఒక భావం ఉంటుంది ఆ భావాన్ని బట్టి ఆ ఘటన సుఖమని కానీ దుఃఖమని కానీ మీకు భావిస్తాయి తర్వాత అది దుఃఖము అన్నాడంటే హీఈ రియాక్టింగ్ టు వాట్ ఈజ్ అవుట్ సైడ్ రియాక్షన్ ప్రతిక్రియ కాబట్టి అబ్సల్యూట్గా దుఃఖం అనేది ఏదీ లేదు కాబట్టి ఆ సత్యాన్ని మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో దుఃఖము ఆత్మస్వరూపానికి సంబంధించింది కాదు అంటే సుఖము కూడా కాదు మీరు సుఖ దుఃఖాల గత తీర్పులే ఆత్మస్వరూపులుగా ఉండిపోతారు అదొకటి గమనించదగ్గ విషయం ఎనీవే భాష్యకారులు ఏమంటారు చూద్దామో సర్వం ద్వైతం అవిద్యా విజృంభితం దుఃఖమేవా చూడండి ఆయన ఎలా చెప్తున్నారు అజ్ఞానము చేత కల్పితమైనది ద్వైతం అంతా కూడా అజ్ఞాన కల్పితం ద్వైతం ద్వైతం అని చెప్పేసి వీళ్ళు వాదిస్తారు నీకు సుషుప్తిలో ద్వైతం ఉందా లేదు సమాధిలో ద్వైతం ఉందా లేదు నువ్వు మహానందము కలిగే మూమెంట్స్ కొన్ని ఉంటాయి మొమెంట్స్ ఆఫ్ ప్యూర్ జాయ్ అప్పుడు ద్వైతం ఉందా లేదు ద్వైతం ఎప్పుడు ఉందంటే మనస్సు చెంచలంగా ఉన్నప్పుడు మాత్రమే ద్వైతం ఉంది మనస్సుకి మరో పేరు అజ్ఞానము అజ్ఞానమునకే మరో పేరు మనస్సు కాబట్టి మనస్సులో గూడు కట్టుకున్నా లేకపోతే మనస్సు రూపంగా గూడు కట్టుకున్న ఏ అజ్ఞానము కదో ఆ అజ్ఞానమే ద్వైతము అజ్ఞానమే ద్వైతాన్ని మన ముందు నిలబెడుతుంది విజృంభితం అంటే విస్తరింపజేస్తుంది అజ్ఞానమే ద్వైతాన్ని విస్తరింపజేస్తుంది సో అలా విస్తరింపజేసేటువంటి చేయబడిన ద్వైతము అంటే అజ్ఞానము చేత మనస్సు యొక్క స్పందన రూపంగా విస్తారంగా మనకు అనుభవానికి వచ్చేటువంటి ద్వైతమేది కలదో నానాత్వ అనుభవం ఏది అది దుఃఖమేవా దా అది దుఃఖము తప్ప దాంట్లో సుఖమనేది కుదరదు ద్వైతం అంటే నేను మీకు మనం చేశాను నేను నేను కానిది అహం నా అహం మమ మమ ఇంతే కదా ద్వైతం అంటే సో ఎంతవరకైతే ఈ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అది ద్వైతం అంటే దాంట్లో అహం మమ అహంకార మమకారములతో కూడిన యాక్టివిటీతోటి ఉండే నానాత్మంతవరకు అయితే ఉంటుందో అంతవరకు దుఃఖము తప్పదు ఆ విషయాన్ని మనం తెలుసుకో ఏవ ఇది తెలుసుకోవాలి శాస్త్రాన్ని అధ్యయనం తెలుసుకోవాలి తర్వాత ప్రతిదినము దానిని భావన చేయాల్సి ఉంటుంది చిసి దాన్ని ప్రాక్టికల్గా దాన్ని జీవితంలో అనుభవానికి కూడా తెచ్చుకోవాలి ఉత్కే ఉత్పృత్తిగా భావన చేసేసి పిలిస్తే సరిపడదు ఎలాగంటే కామభోగా కామ నిమిత్తో భోగ ఇషయ అది తస్మాత్ కామభోగము నుండి కామభో ఇక్కడ కొంచెం ఆ సమాసాన్ని కింద వివరించారు టీకాకారులు కామ నిమిత్త భోగ అంటే కామ కామజనకో భోగ కామనకు హేతువైనటువంటి నిమిత్తము అంటే కారణము కామనకు నిమిత్తమైన భోగము అంటే ఓ భోగం ఉంటుంది ఆ భోగం లీనియందు కామనను కలిగిస్తుంది అంటే కామజనకో భోగ అనర్థం కామనను కలిగించే భోగము ఏదో అందరూ నేను ఒక కార్లు కొనుక్కుంటున్నారు ఈ కార్లు కొనుక్కుంటున్నారని వింటాడు ఇది మనకు కూడా ఉండాలది ఈ ఆటో వాళ్ళతో మనం ఎక్కడ పడతాం ఈ బస్సుల్లో ఎక్కడెక్కుతాం మనకు కూడా ఉంటే ఇటు అటు సోషల్ స్టేటస్ చాలామందికి కారు ఇదే సోషల్ స్టేటస్ ఊరికి తిరగడం కోసమే కాదు ఇది ఈ చిత్రం ఏంటంటే సోషల్ స్టేటస్ మనం ఒక వ్యతిరేక దృష్టాంతంగా పాఠంలో చెప్తాం అలా ఉండకూడదు అని చెప్పడం కోసం దృష్టాంతంగా చెప్తాం ఏది ఉండరాదో అలాంటి వాటిల్లో ఇదొకటి కారు అనేది సోషల్ స్టేటస్కి సంబంధించింది కాదు కార్ అనేది ఒక కన్వీనియన్స్ మాత్రమే అని మనం బాధగా చెప్తాం కానీ నేను ఒక కమర్షియల్ చూశాను దాంట్లో ఈ కారు మీ సోషల్ స్టేటస్ని పెంచుతుంది అని కమర్షియల్ ఏది మనం ఇక్కడ నెగిటివ్గా దృష్టాంతంగా తీసుకుంటామో దాన్ని అక్కడ పాజిటివ్గా చెప్తారు మీరు ఇంకో కారు ఇంకో కారు ఉంటే మీ సోషల్ స్టేటస్ సరిగ్గా ఉండదు మీరు ఈ కారు కనుక ఉన్నట్లయితే మీ మీకు సొసైటీలో సరైన గుర్తింపు వస్తుంది అని అమెరికాలో దీనికి ఎక్స్ప్రెషన్ ఉంది ఏమంటారంటే హీ మేడ్ ఏ స్టేట్మెంట్ అని అంటారు ఎక్స్ప్రెషన్ వాడు ఏం చేస్తాడంటే ఒక కొత్త కారు ఒకటి వేసుకొస్తాడు ఆశ్రమంలో ఆశ్రమానికి వేసుకొస్తాడు ఆశ్రమంలో మాటే చెప్పినాను నేను ఆశ్రమానికి ఒక కారు వేసుకొస్తాడు సత్సంగా ఉంటుంది ఆదివారం నాటి దానికి ఒక కారు వేసుకొస్తాడు ఆ కారు జబర్దస్త్గా చక్కగా పార్క్ చేసి టక్ టక్ నడుచుకుంటూ క్లాస్కి వస్తాడు మిగతా వాళ్ళు అందరూ క్లాస్కి వస్తూ ఉంటారు కదా వాళ్ళు అనుకుంటారు ఈ మేడే స్టేట్మెంట్ అని ఏమిటి స్టేట్మెంట్ ఆయన బిజినెస్ చేస్తున్నాడు ఏదోనో ఈ మధ్యన బిజినెస్లో బాగా డబ్బులు సంపాదించాడు దట్ ఈస్ ది స్టేట్మెంట్ ఐ ఐ హ్యావ్ మేడేట్ అని ఒక స్టేట్మెంట్ నోటితో చేయరు స్టేట్మెంట్ ఆ కారు తర్వాత ఈ మాట నేను ఎక్కడ విన్నానంటే ఒక అతను చిన్న చిన్న బిజినెస్ ఏదో చేస్తూ ఉండేవాడు అతను అతను అతను పెద్ద క్లా క్లాసులకు వచ్చేవాడు కదా ఎప్పుడైనా వచ్చేవాడు అమ్మగారు వస్తూ ఉండేవాడు అతను ఏం చేసాడంటే ఈ క్లాసులకు వెళ్ళడానికి అతను రాడు కదా డ్రైవర్లు ఉండరు అమెరికాలో ఎవరికారు వాళ్ళు డ్రైవ్ చేసుకోవడం డ్రైవర్లు అంటూ ఉండరు అలాగే అసలు ఉండదు ఇక డ్రైవర్ సిస్టమే ఉండదు డ్రైవర్ అనే సిస్టము బస్సు ఎక్కిటోటూ వెళ్ళమని అలాంటివి ఏమి ఉండవు ఇంచుమించు ఉండవు బస్ ఎక్కి వెళ్ళడం అంటే ఆ బస్సు ఎక్కడో ఉంటుంది ఎవరి కారులో తీసుకెళ్ళి మిమ్మల్ని ఆ బస్టాండ్లో దిగబెట్టాలి అప్పుడు బస్సు ఎక్కి వెళ్ళొచ్చు ఉండదు అక్కడ సిస్టమ్ వేరే ఉంటుంది సో అతను ఈ ఆశ్రమానికి అమ్మగారు వెళ్ళేది ఆశ్రమానికి మెయిన్ యాక్టివిటీ క్లాసులకు రెగ్యులర్గా వస్తాను కాబట్టి అమ్మగారు కారు కారులో వచ్చితో ఉండేవారు ఆవిడ అతను ఏం చేశాడంటే ఆ పాత కారు తీసేసి అమ్మగారికి ఒక మంచి కారు పట్టుకొని వచ్చారు ఈ కారులో విశేషం ఏంటంటే ఎలక్ట్రానిక్ కార్ అది అంటే మీరు బ్యాక్ చేయాలనుకోండి మీకు బ్యాక్ అంతా కూడా కనపడుతూ ఉంటుంది కెమెరాలోవి ఉంటాయి ఇంకా చాలా గ్యాడ్జెట్స్ అవి ఉంటాయి ఇట్స్ ఎ వెరీ కంఫర్టబుల్ కార్ సో ఆమె ఆ కారు నడుపుకుంటూ క్లాసుకు వచ్చారు క్లాసుకు వస్తే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే హీ మేడ్ ఏ స్టేట్మెంట్ త్రూ హైర్ అని అలా అనుకుంటాను ఇట్స్ అ సోషల్ స్టేటస్ సో ఎనీవే ది పాయింట్ ఈజ్ ఆ సోషల్ స్టేటస్ మీద కోరికను కలిగిస్తుంది కారు కామన్ జనక కామ నిమిత్త భోగ కామ జనక భోగ ఇప్పుడు ఒకప్పుడు ఫిజికల్ డిస్కంఫర్ట్ను కూడా సహిస్తాడు కానీ అవుట్వర్డ్ అపియరెన్స్ మాత్రం పెర్ఫెక్ట్గా ఉండదు నేను ఒక కామెంటేటర్ చెప్తుంటే విన్నాను ఈనాడు యువకుడు ముఖ్యంగా భారతదేశంలో మన సమాజంలో ఉండే మనుషులు ఎలా ఉన్నారంటే వాళ్ళు అప్పుల్లో ఉన్న ఇంటి దగ్గర డబ్బులకి దానికి కొంత ఇబ్బంది ఉన్నా అపీయరెన్స్ మాత్రం రిచ్గా ఉండాలి రిచ్ డ్రెస్ వేసుకోవాలి ఆల్ రిచ్ హ్యాబిట్స్ ఉండాలి రిచ్ పీపుల్లాగా మనం వీ హ్యావ్ టు ప్రజెంట్ అవర్ సెల్ఫ్స్ దాని మీద సోషల్ కామెంటేటర్ ఏమంటాడంటే ఒకప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ డబ్బున్నవాళ్ళు కూడా చాలా సాదా డ్రెస్ వేసుకుని డబ్బున్నట్టు తెలియకుండా ఉండేవారు లక్షాధికారులు జమీందారులు కూడా మన సాదాగా ఉండేవారు అనుకునేవారు చూడరా వీటి డ్రెస్ ఎలా వేసేయడం ఆయన లక్షాధికారి ఎంత సింపుల్గా అలా అనుకునేవారు ఇప్పుడు జస్ట్ ది అపోజిట్ ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా దే మేక్ అన్ ఎఫర్ట్ టు అపియర్ అవుట్వర్డ్లీ వెరీ రిచ్ లాగా అపియర్ అవ్వాలి రిచ్ కార్న్ రిచ్ డ్రెస్ రిచ్ ఫుడ్ హ్యాబిట్స్ బిగ్ హోమ్ తర్వాత ఇంట్లోకి రాగానే అక్కడ అపియరెన్సెస్ అన్నీ కూడా చాలా కాస్ట్లీగా వెరీ రిచ్ అన్న అపియరెన్స్ కనపడాలి ఫ్లోర్ ఎలా ఉండాలంటే హైక్లాస్ ఫ్లోర్ ఉండాలి ఈ రకంగా జనాలు ఎలా ఉన్నారంటే కామభోగముల యొక్క మహావ్యామోహంలో ఉంటారు మహావ్యామోహం ఈ ఫ్లోర్ అంత తప్పు అదే కానీ ఇంకొకటి లేదు ఎందుకో ఈ ఫ్లోర్లో మీకు వాటర్ పడిందంటే యు ఆర్ గాన్ కేస్ నేను ఉంటున్న చోట ఫ్లోరు వెరీ హైక్లాస్ ఫ్లోర్ అది అదేదో మార్బుల్ ఫ్లోర్ అక్కడ కనుక వాటర్ పడితే కనపడదు యూ డోంట్ సీట్ కనపడదు తడిగా ఉందని మీకు నీళ్లు ఉన్నాయని కనపడదు అంటే మీరు ఏదో ఆదమరిచేటు కేసు అడుగు వేస్తే యూ విల్ స్లిప్ వెరీ బ్యాడ్లీ ఒకసారి స్లిప్ అయ్యారంటే యు ఆర్ ఏ గాన్ కేస్ ఈ హిప్ ఇంజురీస్ అన్నీ ఇలాగే ఉంటాయి యూఆర్ఏ గాన్ కేస్ అయిట్ వెళ్ళిపోవడమే హాస్పిటల్ ఎందుకండి ఆ ఫ్లోర్ అనవసరం కదా మార్బుల్ అని ఇవని అవని పూర్వం వాళ్ళు ఫ్లోర్కి తెలుగులో పదం ఉండేది మరి ఆ పదం ఇప్పుడు ఉందో లేదో గచ్చు చేశారు అనేవా మట్టిల్లు మట్టిల్లు మీద జారడం అనే ప్రసక్తే లేదు కానీ గచ్చు చేయించుకునేవా అంటే అలాగ చేసేవాడు దాన్ని కంఫర్టబుల్గా ఉంటుంది కానీ జారదు నెవర్ స్లిప్స్ మీరు ఎన్ని నీళ్లు పోసినా స్లిప్ అవ్వదు నీళ్లు ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది వై వీ నీడ్ దిస్ గ్రానైట్ అండ్ ఆల్ దాట్ మార్బుల్ అండ్ ఆల్ దాట్ డోంట్ నీడ్ అదంతా కూడా తప్పు బాత్రూంలో కూడా వేయిస్తారు మార్బుల్ బాత్రూంలో వేయిస్తా వచ్చిన వాడికి బాత్రూమ్ చూపిస్తా బాత్రూమ్ ఎందుకు చూపించాల్సి వచ్చింది ఎందుకు చూపించా వాడి మనస్సులో ఉంటుంది బాత్రూమ్ మార్బుల్కి రెండు లక్షలు అయింది వాడికి తెలుస్తూ ఉంటుంది రెండు లక్షలు ఖర్చు పెట్టేటంటే బాత్రూంలో హియర్ టు షో ఇట్ టు ది సోషల్ హియర్స్ టు షో ఎవరికో వాళ్ళకి చూపించాలి ఎందుకంటే నాకు చూపిస్తారు బాత్రూమ్లో స్వామీజీకి బాత్రూమ్ చూపించడం ఏంటండి అనార్థం కిచెన్ బాత్రూము బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అంటే హుల్ ఇస్ ది మాస్టర్ ఈస్ ది మాస్టర్ ఈజ్ ఇట్ నాట్ సెల్ఫ్ సెంట్రేట్ యాక్టివిటీ దేర్ ఫోర్ ఇట్ విల్ అట్రాక్ట్ సఫరింగ్ అదేదో నేను కక్షతో ఉంటున్నాను మీరు అనుకోదు దట్ ఈస్ ది లా ఆఫ్ నేచర్ అయ్యా దయచేయండి ఇక్కడ ఆసనం ఉండి తీసుకోండి it is the law of nature tantu meeru ledu nenu ledu meeru enti nenu sri ramudu sita devi self centered activity moolanga suffer ayaru my lady na kavali anukunna avudu suffer ayindi bangar lady kavalanukuna avudu suffer ayindi na bharya korindina nenu avudini techipettale anukunna ramudu suffer ayadu it is like that nobody is an exception kabatti కామభో కామ నిమిత్తం భోగ ఇచ్ఛా విషయ అది కామమును కామనను కలిగించే భోగము అది ఆ కామనలో విషయమవుతోంది అంటే దాన్ని చూసే అది మనకు కావాలి ఇది దృష్ట ఆనుశ్రవిక ఆనుశ్రవిక అంటే వింటాడు ఈ స్వర్గం వెళ్ళొచ్చు ఈ కర్మ చేస్తే స్వర్గానికి వెళ్ళొచ్చు స్వర్గంలో ఏముంటుంది ఇది ఉంటుంది అది ఉంటుంది త్రేదశ వాళ్ళ ఆల్వేస్ థర్టీ ఇయర్స్ 30 ఇయర్స్ అంటే ప్రైమ్ అదే ఈ టీనేజర్కి ఏమీ అనుభవం ఉండదు ఏముండదు ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి వాడు మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది వెరస్ థర్టీ అంటే పర్ఫెక్ట్ త్రిదశ అంటారు ద్విదశ అంటారు ఎందుకంటే ద్విదశ వాడు చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటాడు ఇమ్మెచ్యూర్గా ఉండి దుఃఖాన్ని తెచ్చుకుంటాడు వెరస్ థర్టీ అంటే చాలా మెచ్యూర్గా ఉంటాడు వెరీ ప్రైమ్ ఆఫ్ యూత్లో ఉన్నట్టు లెక్క మెచ్యూరిటీ ప్లస్ యూత్ దట్ ఈస్ థర్టీ ఈ దేవతలు ఎప్పుడు థర్టీగా ఉంటారు వాళ్ళకి ఈ ముసల్తనాలు జుట్టు తెల్లబడ్డం ఇలాంటి ముఖం ముడతల పడ్డం ఇవే ఉండవు ఇవే ఉండవు కాబట్టి వాళ్ళు త్రిదశ ఆహ ఈ మన సినిమా యాక్టర్స్ని త్రిదశలు అంటూ ఉండేవారు ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు ముప్పై వయస్సు ఎందుకంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు సినిమా యాక్టర్ ఉండేవారు ఆయన అందరికీ తెలుసు ఆయన ఓల్డెస్ట్ హీరోయిన్స్ తోటి యాక్ట్ చేశారు ఆ హీరోయిన్స్ అందరూ రిటైర్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయారు అలాంటి హీరోయిన్స్ తోటి యాక్ట్ చేశారు ఆయన సావిత్రికి పూర్వం ఉండే హీరోయిన్స్తో యాక్ట్ చేశారు ఆయన ఆ తర్వాత ఆయన అలా హీరోగానే మిగిలిపోయారు కానీ లేటెస్ట్ హీరోయిన్స్ తోటి కూడా ఆయన హీరోగా యాక్ట్ చేశారు వాళ్ళు లిస్ట్ ఇస్తారు ఇంతమంది హీరోయిన్స్ తోటి ఆయన యాక్ట్ చేశారు అంటే మరి త్రిదశుడి కింద లెక్క కదా ఈ కైండ్ ఆఫ్ త్రదశ్ రియల్ త్రిదశ స్వర్గం ఈ మాట వింటారు ఈ యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది అక్కడ అందరూ త్రీదశులుగా ఉంటారు హీ హీ ఇమాజిన్స్ అండ్ హీ వాంట్స్ దాట్ అందుకోసం కర్మను చేస్తారు కర్త స్వర్గాన్ని పొందటం కోసం కర్మను చేస్తారు సెల్ఫ్ సెంట్రడ్ యాక్టివిటీ అండ్ ఇన్ ది ప్రాసెస్ హి సఫర్స్ ఎలా సఫర్ అవుతాడంటే చెప్పలేము సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ ఉంటే సఫరింగ్ తప్పదు తస్మాత్ విప్రసృతం మనః నివర్తేత్ విప్రసృతం అంటే అనురక్తం అనురాగము కలిగిన మనస్సుని మనస్సు రాగాన్ని పొందుతుంది మనస్సుకి రెండే విషయాలుంటాయి ఒకటి రాగము ఇంకొకటి ద్వేషము సంసారానికి సంబంధించి మీ మనస్సు యొక్క మూమెంట్ మీరు పరిశీలించుకోండి ఎవరికి వాళ్ళు పరిశీలించాలి మనసు రాగ విషయం మీదైనా ప్రసరిస్తూ ఉంటుంది లేదా ద్వేష విషయం మీదైనా ప్రసరిస్తూ ఉంటుంది ఎప్పుడూ రాగద్వేషాత్మకంగానే ఉంటుంది ఏ వైరాగ్యము అంటే అది రాగము కాదు ద్వేషము కాదు వైరాగ్యము అంటే అంటే గుణదోషములకు అతీతంగా ఇటు రాగము లేదు అటు ద్వేషము లేదు దానిని వైరాగ్య భావన అని అంటారు కాబట్టి అటువంటి రక్త అనురాగము కలిగిన మనస్సును అంటే రాగమునకు వశమై ఉండే మనస్సును రాగాన్ని బట్టి ద్వేషం వస్తుంది రాగం వెనకాలే ఉంటుంది సో అటువంటి మనస్సును మనము నివ నివర్ చేయవలెను నివర్తయ్యేదు ఎలా నివృత్తి చేస్తారు వైరాగ్య భావనయ్య వైరాగ్యాన్ని భావన చేసుకోవటం ద్వారా వైరాగ్యం అమృతము వైరాగ్యం అభయము అని గుర్తు చేసుకోవాలి ఇప్పుడు ఈ ఈ రాగ విషయము గలదు ఇది మనకు కావాలి అని అనిపిస్తోంది ఇది అనవసరం యూ డోంట్ నీడ్ ఇట్ సో ఐ డోంట్ కేర్ ఫర్ ఇట్ అని వైరాగ్యాన్ని గుర్తు చేసుకుని దాన్ని డ్రాప్ చేసేయాలి ద్వేషం కలిగిందనుకోండి అక్కడ కూడా వైరాగ్యాన్ని తెచ్చుకోవాలి ఎలాగా ఫలానా వాడిని ద్వేషిస్తున్నాం కదా యాభై ఏళ్ళ తర్వాత ఈ దేహం ఏమవుతుంది బూడిదవుతుంది వాడి దేహం ఏమవుతుంది బూడిద వాడు ఆ దేహంతో అభిమాని అయిన ఈగో ఈ దేహంతో అభిమాని అయిన ఈగో నేను ఈగోకి ఆ ఈగోకి క్లాష్ అదే కదా ద్వేషం రెండు ఈగోలు మిథ్యే ఈ క్లాష్కి అర్థం ఏముంది అసలు ఈ దేహాన్ని నేనని ఎవడనుకోమన్నాడు నా ఎవడనుకోమన్నాడు నిన్ను పొరపటే కదా వైరాగ్యం అంటే అలా ఉంటుందని అందుకోసం చెప్తున్నా ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు శిష్యుడు వెళ్ళి మహాత్మాజీ వాడు నన్ను ఎన్నో తిట్లు తిట్టాడు అండి అని కంప్లైంట్ చేశాడు కంప్లైంట్ చేస్తే మహాత్ములు అన్నారు నువ్వు ఆ మున్సిపాలిటీ కుండీ ఉంది మీకు దృష్టాంతం ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు మెట్లు దిగ్గానే ఎదురకుండా కనపడుతుంది మున్సిపాలిటీ కుండీ ఉంది కదా సపోజ్ నేను వెళ్ళి ఆ కుండీ లోపల కూర్చున్నాను అనుకోండి ఏమవుతుంది అప్పుడేమవుతుంది మొత్తం ఈ కాంప్లెక్స్లో ఎన్ని ఫ్యామిలీస్ అయితే ఉన్నాయో వాళ్ళందరూ చెత్త తీసుకొచ్చి వేస్తారు దాని లోపల నేనున్నాను అనుకోండి ఆ చెత్త అంతా ఎక్కడ పడుతుందో నానెత్తా నువ్వు వెళ్ళి అక్కడ అన్నాడు ఈ మహాత్ముడు అంటే శిష్యుడు అదే అలా అంటున్నారు అవును నువ్వు అలాంటి చేసావు నిన్ను దేహమునంద అభిమానం ఎవరు పెట్టుకోమన్నాడు దేహముంద అభిమానం పెట్టుకోవడము అంటే చెత్త కుండీలో కూర్చోవడము అర్థం అంతే కదండి సైకలాజికల్గా ఫిజికల్గా కాదు ఇన్ స్పిరిట్ యుర్ సిట్టింగ్ ఇన్ మున్సిపల్ వేస్ట్ బాక్స్ కదా దాంట్లో కూర్చున్నట్టే దేహంతో అభిమానం పెట్టుకోవడం అంటే దేహం కూడా అటువంటిదే దాంట్లో కూర్చుంటే ఏం చేస్తారు చెత్త వేస్తారు అలాగే నేను ఈ దేహము అనే అభిమానం పెట్టుకుంటే వాడు ఎవడో అవమానం చేస్తాను వైరాగ్యం ఉందనుకోండి దేహం నేను కాదు ఇప్పుడు మీరు అవమానం చేసి చూడండి న అవమానం చేస్తారో నేను చూస్తా అవమానం చేయండి రెస్పాన్సే ఉండదు ఎందుకంటే వీడు నన్ను అవమానం చేశాడు అనే అనే రికగ్నిషన్ ఉండదు ఈగోను అవమానం చేశాడు ఈగో నేను కాదు దేహాన్ని అవమానం చేశాడు దేహం నేను కాదు స్వామి వివేకానంద సాంగ్ అఫ్ సన్యాసి అని ఒకటి రాశారు దాంట్లో ఆయన ఏమంటాడంటే ఎవడో ఒకటి తీసుకొచ్చి ఈ దేహాన్ని పుష్పమాలలతో అలంకరిస్తారు మరొకడు ఈ దేహాన్ని కాలితో తన్నుగాక అంటే అవమానానికి చిహ్నం ఇన్ బోత్ ఓ సన్యాసి డోంట్ గెట్ డిస్టర్బ్ దట్ ఆర్త్ దౌ అని అలాగే ఎండవుతూ ఉంటుంది ఆ పాట తత్వమసి యు ఆర్ నాట్ దిస్ బాడీ యు ఆర్ దట్ బ్రహ్మన్ కాబట్టి ఈ అవమానానికి కానీ ఆ సమ్మానానికి కానీ నీవు రెస్పాన్స్ ఇవ్వద్దు అది వైరాగ్యం వైరాగ్య భావన అంటే ద్వేషాన్ని కూడా తోటి మీరు నివృత్తి చేయవచ్చు తర్వాత ద్వేషాన్ని ఇంకో రకంగా నివృత్తి చేయవచ్చు ఎలాగంటే వాడు అవమానం చేశాడు కదా వాడు ఉపకారం చేశాడు అవమానం చేసిన వాడు మనకు ఉపకారం చేశాడు ఎందుకని మన ఈగో బయటకు వచ్చి ఇట్లా చేశాడా లేదా మన పరిస్థితి మనకు అర్థమైంది కదా ఓకే నాలో ఇంకా ఈగో బలంగా ఉంది అని నాకు తెలిసింది కదా వాడు మరి మనకు తెలుపుడు చేయడం ద్వారా మనకు ఉపకారం చేశాడు ఓకే ఈగో ఈజ్ రాంగ్ దిస్ ఈగో సెంట్రిక్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ నో ఎగ్జిస్టెన్స్ ఎట్ ఆల్ అది అసలు ఎగ్జిస్టెన్సే కాదు అది పాపం కాబట్టి ఈగో నా ఎందు నేను దీన్ని పోగొట్టుకోవాలి అని నేను గుర్తిస్తా ఇప్పుడు వాడు ఉపకారం చేశాడా అపకారం చేశాడా ఉపకారం చేశాడు అవమానం చేసిన వాడు అవమానం అంటే వాళ్ళు ఏమొచ్చి తిడతారని నా అభిప్రాయం ఇగ్నోర్ చేస్తారు పట్టించుకోరు రెస్పెక్ట్ పే చేయరు మీ దగ్గర అవసరం ఉన్నప్పుడు వచ్చి ఆ పని తీసుకుని చక్కకపోతే ఇంక మళ్ళీ ముఖం చూపించరు మళ్ళీ ముఖం చూపించరు రెస్పెక్ట్ పే చేయడు ఒకసారి ఒకత నా దగ్గరకు వచ్చాడు వచ్చి స్వామీజీ నాకు ఉద్యోగం లేదు నేను చాలా కష్టంలో మీరు ఏదైనా ఉద్యోగం చూపించండి అన్నాడు అంటే పాపం కష్టంగా ఉన్నమాట వాస్తవమే నేను ఆగిపోయి ఒక ఫోన్ ఒకటి చేస్తాను అని ఒక ఆయనకి ఫోన్ చేశాను ఆయన అన్నారు పంపించండి అసలు అతను క్వాలిఫికేషన్ ఏమిటో నేను చూస్తాను అసలు లెక్మి లెక్మి సీవి గాయ్ ఆ బయోడేటా తీసుకుని రమ్మనండి వీలు పడితే ఎంప్లాయ్ చేస్తాను ఎంప్లాయబుల్ అవ్వాలి కదా నాకు ఉండే పరిస్థితి అతని బిజినెస్ మ్యాన్ పంపి వెళ్ళమన్నాను అని అడ్రస్ ఇచ్చి టెలిఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళవా అపాయింట్మెంట్ తీసుకో ఫోన్ చేసి నేను నెంబర్ ఇచ్చి వెళ్ళమన్నా నేను మర్చిపోయాను ఆ తర్వాత అబౌట్ ది హోల్ థింగ్ ఆ తర్వాత ఆయన నన్ను భిక్షకి దించారు సరే నేను భిక్షకు ఈ మొత్తం అంతా మర్చిపోయాను నేను నాకు గుర్తులేదు సో భిక్షకు వెళితే అక్కడ ఉన్నాడు తను అప్పుడు నాకు డౌట్ ఆ గు సడన్గా గుర్తు ఏమో నువ్వు ఆ వేళ పంపించాను నీకు ఉద్యోగం దొరికిందామా అని అడిగాను ఆ దొరికింది సరంటే ఈయనే ఇచ్చాను ఇంకేమో ఓహో అలాగా అని మరి నాతో మాట చెప్పలేదేమి అని నేను అనలేదు అతనికి కూడా పాపం చాలా సిగ్గుబడిపోయి స్వామీజీ క్షమించండి నేను మీకు చెప్దాం అనుకున్నాను నేను తర్వాత ఏదో ఏదో ఈ పని ఆ పని మీద ఉండిపోయాను చెప్పలేకపోయినా ఇప్పుడు తెలిసింది కదా నీకు పని అవ్వడం ముఖ్యం నాకు చెప్పడం ముఖ్యం కాదు అని నాలో ఒక ఈగో బయలుదేరితే దాన్ని నేను సరి చేసుకుని ఓకే ఈగోని మనం కాబట్టి అతను చేసింది తప్పంటే ఏమైంది ఈగో అయింది ఈగో రియాక్షన్ అవుతుంది అతను మనకు ఉపకారమే చేశాడు మన ఇగ్నోర్ చేయటం ద్వారా మనకి సంసారంలో ఇన్వాల్వ్మెంట్ తగ్గించాడు కదా మనం ఏదో ఉపకారం చేసేవని అనే పిచ్చి ధోరణి మనకి లేకుండగా మనం ఏం చేయలేదు అంతా ఈశ్వరుని అతని అతనికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం అతను ఏంది అతను ప్రార్థాహీనంగా అతను పొందాల్సింది అతను పొందాడు మనం చేసింది లేదు దీంట్లో అనే ఒక ఆ విరక్తిలో మనం ఉండడానికి ఉపకరించాడలేదా కాబట్టి మనకు ఉపకారం చేసేటప్పను ఆ రకమైనటువంటి దృఢమైన వైరాగ్య తోటి రాగాన్ని ద్వేషాన్ని కూడా తిరస్కరించాల్సి ఉంటుంది అప్పుడు మీరింత పని చేయగలిగితే మనస్సు చంచలంగా ఉంది అనే ఇష్యూ సాల్వ్ అయిపోతుంది కానీ ఇది కష్టంతో కూడిన యోహ కష్టం అంటే ఒక్కరోజులో తెలది అదే నేను అనేది మీరు యూ హ్యావ్ టు స్టార్ట్ ది జర్నీ And you have to work at it or work on it dan med ala work chega chega chega afraid meku vachestundi meeku telustu untundi freedom you will enjoy it idi ellante ante aa kshananiki kshananiki meeku aa freedom lafish undi aa freedom anubhavayika vaidyam danu anubhavinchi anubhavinchu thakke de karan dani varninchadaniki emi undadu aithe you should have the love for freedom chaala mandi ki freedom akkarledu భోగాలు కావాలి తప్ప భోగాల నుండి విముక్తి అక్కర్లా భోగ వాసనల నుండి విముక్తి కావాలా భోగం కావాలా అంటే ఏమంటాడు వాడు భోగమే కావాలంటాడు విముక్తి మాట తర్వాత చూసుకుంటా ఉంటాడు కాబట్టి ఎడిక్ట్ అయి ఉంటాడు భోగానికి సో సిగరెట్కి ఎడిక్ట్ అయిన వాడికి సిగరెట్లు లేక ఇబ్బంది పడుతుంటే నీకు సిగరెట్ కావాలా సిగరెట్ నుంచి విముక్తి కావాలా అంటే ఏమంటాడు సిగరెటే కావాలంటాడు సంసారానికి ఎడిక్ట్ అయి ఉంటారు లౌకికులు కాబట్టి కామభోగాన్ని నివర్తయ్యే చాలా కాషస్గా వైరాగ్యాన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రెండో భాగం అజం సర్వమనుస్మృత్య జాతన్ అయివతు పశ్యేది మళ్ళీ మనం కథ మొదటకు వచ్చింది మళ్ళా సో సర్వము అజమే ఇక్కడ పుట్టిందేది లేదు ఈ పుట్టుగా గోల తీసి పక్కన పెట్టాలండి ఇఫ్ యూ మీన్ సిన్సియర్లీ ఏదీ పుట్టలేదు ఏదీ పుట్టలేదు సో ఇదంతా కూడా మిథ్యా ఇప్పుడు సినిమాకి వెళ్ళారు సినిమాలో వాడు పుట్టాడు లేకపోతే హీరో ఉంటాడు హీరో వస్తాడు వచ్చి నేను పదిహేడేళ్ళ పద్దెనిమిది ఏళ్ళ యువకుండా నేను పాట పాడతాడు అలాంటి పాటలు కూడా ఉన్నాయి ఎవరో పాటలు నేను ఎక్కడో విన్నాను ఏంటండి పట్లు పెట్టేస్తూ ఉంటారు ఎద్రవాడికి వినే అవసరం ఉందా లేదా ఇంకా అదేం లేదు అలా పెడుతూ ఉంటారు పట్ల మైకులు పెడుతూ ఉంటారు మైకులు పెట్టి మనకు వినిపిస్తూ ఉంటారు వాడు పాడుతున్నాడు సత్ర భరోసకా ఆత్మీయో ఉంటావు ఏదో పడుతున్నాడు అంటే ఆ అమ్మాయి పడుతుంది సోలో బరసకా మైహో ఉంటాయి ఆవిడ హిందీ ఇది పాట సినిమాలో ఉంది వాడు పదిహేడేళ్ల వయస్సు నేనని పాడుతున్నాడు పదహారేళ్ల వయస్సు నేనని ఆవిడ పడుతుంది ఇప్పుడు మీరు చెప్పండి వాడి వయస్సు పదిహేడా లేకపోతే క్షణి క్షణమా ఎంతో చెప్పండి మీరు క్షణమండి ఆవిడ వయస్సుంత పదహారా క్షణమా క్షణం అండి ఆ క్షణంలో వాడు పదిహేడుగా కనపడ్డాడు వీడు ఈవిడు పదహారుగా కనపడింది అంతేగాని వాడు పదిహేడేళ్ల క్రితం పుట్టాడు వీడు పదహారేళ్ల క్రితం పుట్టాడు అని అలా అనుకుంటారండి ఒకవేళ అలా అనుకున్నారనుకోండి మీరు అప్పుడు మిమ్మల్ని ఏమనాలి ఇంత మాండూక్యం వినే అజం సర్వం అనుస్మృత్య పాఠం అను అంటే పాఠం విన్న తర్వాత స్మృతి ఉండాలి కదా ఇంకా ఆ స్మృతి లేకపోతే ఎందుకు పాఠం విన్నాం అజం సర్వం ఏదీ పుట్టలేదు పుట్టుకని అంగీకరించరు ఎందుకంటే పుట్టింది అంటే కార్యము కారణం కార్యకారణ భావము కార్యకారణ భావము అంటే కార్యం తర్వాత ఉంటుంది కారణం ముందుంటుంది పూర్వవృత్తి కారణం పశ్చాత్వృత్తి కార్యం అంటే ఫ్లో ఆఫ్ టైము ఫ్లో ఆఫ్ టైం అంటే సత్య సత్యంలో ఉన్నారా మీరు మిథ్యలో ఉన్నారా